ఎందుకు మిస్లీడింగ్ అంటే దేవుడు అనేవాడు రూపంలో ఉంటాడని ఓ పట్టుకుని జాయి పట్టుకుని కిరీటం లేదు చేతిలో ధనస్లో కత్సం ఏదో పట్టుకుని అలాగే ఎప్పుడు అలా మేకప్ చేసుకుని ఆల్ దీట అలాగే డ్రెస్ అప్ అయిపోయి ఉండాలి అప్పుడప్పుడు మీరింటికి వెళ్ళేటంటే ప్యాంట్లు సత్తు తీసుకొని ఉంది కంటారు ఎందుకండి అలా ఎప్పుడూ డ్రెస్ అప్ అయిపోయి ఉండడం అంటే కష్టం కాదు ఎప్పుడు అలా డ్రత అయిపోయి ఉంటాడు నిద్రపోయేవాడు కూడా అలా డ్రత నిద్రపోతాడన్నట్టుగా అయిశాడు అసలు కాబట్టి మీరు దేవుని లెతికి దాంట్లో తప్పదు ఏది అమృతమో అది ఇప్పుడు చెప్పండి మీ దేహంలో చూసుకోవటం చిన్నప్పుడు మీకు మీ ఫోటో చూసేదంటే మీకు అప్పట్లో ఇది సుఖం లేదు ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయి ఫోటో రోజు ఒక ఫోటో తీసి ఆల్బంలో పెడుతూ ఉంటారు డేటు వేసి ఆ ఫోటో కింద రేటు కూడా ప్రింట్ ఏ ఉంది డేటు టైం కూడా తోటి నిన్న పొద్దున్న ఎనిమిది ముప్పై మూడు ఫోటోలు ఇది ఈవేళ పొద్దున్న ఏ తొమ్మిది నలభై నాలుగు ఫోటోలు ఇది ఇలాంటివన్నీ ఆల్బమ్ ఏం చేస్తారు చాలా విద్యూరమైన లోపం మోహించం నమసి సో ఏరియా అన్నూతమో అది దేవుడు సో ఈ దేహంలో చిన్నప్పుడు చిన్న దేహం ఇప్పుడు పెద్ద చిన్నప్పుడు ఓ కేజీ ఉంటుంది అంచేతనే ఎల్జీ వన్ కేజీ అని ఉన్నారు కదా ఎల్కేజీ ప్రభుత్వం టూ ఉంటారు వాళ్ళు ఓ ఉండగానే తీసుకెళ్ళి స్కూల్లో పారేసి అవి వాళ్ళు అవన్నీ నేర్పి ప్రయత్నం కాంపిటీషన్ అన్నమాట వాళ్ళని టెన్షన్లో పెట్టేటం మనకున్న టెన్షన్ వాళ్ళకు కూడా తగ్గిస్తే కానీ మనకునేట ఎనీవే సో అప్పుడు ఆ దేహము ఏ దేహం ఉందో ఆ దేహం ఎక్కువ పోయింది అదే దాని స్థానంలో మరో దేహం అవుతుంది వాళ్ళు ఏ రేవలతో సారి మొత్తం దేహం అంతా మారిపోతుంది మీరు మెడిసిన్ వాళ్ళని అడిగి ఉంటుంది ఏడేళ్ళు కౌశే ఎవరుందంటే పద్నాలుగు వేలు అవుతుంది ఏ దేవకే మారిపోతుంది సో ఏదైతే తర్వాత ఏమో దేహం ఎక్కువ ఉండడం ఆ దేహం ఎక్కువ పోయింది అదే దాని స్థానంలో కొత్త దేహం వస్తుంది ఇది పోతుంది ఇది మొదట ఇది నశిస్తుంది ఈ నశించి దాంట్లో నశించనిది ఏమిటది చిన్నప్పుడు మీరు ఐదేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు నేను అనుకున్నాను పదేళ్ల పిల్లాడే ఐదేళ్ళ తప్ప పదేళ్లకైనా నేను అనుకున్నాను ఏమానం ఏం చేస్తున్నామంటే మేము హై స్కూల్లో సెకండరీ క్లాస్ డి సెక్షన్ చదువుతున్నాము అని చెప్తున్నాను అంటే నేను ఉందా లేదా అబ్బాయి కూడా సో మధ్య వయసులో వచ్చేప్పటికీ నేను వృద్ధ వయసులో వచ్చేప్పటికీ నేను దేహం మారిపోయింది నేను మారలేదు అది నేను అనే అహం అహంక్తి దాని మూలంలో ఏ చైతన్యం ఉందో అది దానికి మార్పు చేస్తూ ఉండవు అది నశించదు ఈ దేహం పడిపోయినా అలాగే ఉంటుంది అది ఓ మృతమైన దేహంలో ఏ అమృతమైన ఆత్మ చైతన్యం గలవో అదే దేహం లేదా మొక్కలో మొక్క చచ్చిపోతుంది కానీ మొక్కలో ఉండే ప్రాణశక్తి నశించింది అండి విత్తనం రూపంలో అది సిద్ధంగా అలాగే ఉంటుంది అది దేవుడు ముక్కలోని ప్రాణం లేదు పక్షిలోని ప్రాణం లేదు ప్రాణశక్తి ప్రతి మనిషి హృదయంలో చైతన్యం దేవుడు నా హృదయంలో ఆత్మరూపంగా దేవుడి దేవుణ్ణి అలా అన్వేషించాలి దేవునికి ముందే మీరు మీకు దేవునికి మీకు తెలియక ముందే దేవునికి కొన్ని లక్షణాలు ఆపాదించేసి ఈ రూపంలో దేవుని కనపడితే బాగుంటే ఆ రూపంలో కనపడితే కనపడతారు తనకున్నా కూడా పెద్దలు తేడాయ్ అంతేకాపరు ఉన్నండి ఆ విషయాలు వైపు పెట్టి కనుక ఆత్మస్వరూపము ఆత్మరూపుడుగా పరమాత్మ చైతన్య రూపంగా ఆ ఐశ్వరుణ్ణి మనం తెలుసుకోవాలి ఈ జన్మాదలైన సకల భావ వికారములు అంటే పదార్థము కొన్ని చెందే మార్పులు ఆ పరమాత్మతత్వం నుండి ఉండవు నిజాంత పరమాత్మత్వం అంద్యయా శ్లోకం పూర్త తర్వాతి శ్లోకం దైవీసా గుణమయీ మయా మమే వయత్రయా ఇప్పుడు ఉన్నది ఏదో అది ఏ పరబ్రహ్మ పరబ్రహ్మ గలదు రెండవది లేదు ఏకమే ద్వితీయం బ్రహ్మ స్నేహ నానాస్తి కీంచనా అంటే పంచభూతములతో నిండిన ఈ జగత్తు మనకి కనబొలుతుందే తప్ప వాస్తవంగా ఉన్నది కాదు వాస్తవంగా ఉన్నది ఏమిటి పరబ్రహ్మమాత్రనే బ్రహ్మ సత్యం జగన్ శా ఈ శ్లోకం కొంచెం సిద్ధాంతపరమైన శ్లోకము కాబట్టి మీరు మనసు పెట్టి ఏడక్కగా తెలుసుకునే ప్రయత్నం మీరు నేను ఉంటే మిమ్మల్ని కాదు నన్ను నేను అంటే అది మీకు అక్కడికి అర్థమైట్లా చెప్పే బాధ్యత నా మీద ఉంది నాకు ఒక చిన్న హెచ్చరి అంటే మీ తన గురించి మీరు పురాణ కాలక్షేప ధోరణిలోంచి కొంత తత్వాన్ని అధ్యయనం చేసే ధోరణిలోకి మారాల్సి ఉంటుంది అది మాత్రం తక్కువ మనుగోలుగా ఏదో పురాణం విన్నా ఎవరు జనాలు అది వర్క్ అవుతాయి అనివే సో ఇప్పుడు ఈ జగత్తు అనేది ఏదైతే ఉన్నదో ఇది కనబడేదే కాదు ఉండని కాదు కనపడటం ఒక ఉండటం ఇంకో అలా అంటారు ఒక ఎక్స్ప్రెషన్ ఎత్తు మరో ఎత్తుంది సో నేను సినిమాతో వెళ్తాను సినిమాతో వెళ్ళి నిన్నెన్నెన్నెన్నో కనపడుతుంది కనపడ చాలా బాధ్యతలు పడ్డాయి కూడా ఇంకో చిత్రాలు ఏంటంటే మామూలుగా మీరు రోడ్డు పడ్డ మన ఏదైనా ఒక పార్క్ చూసాను కొన్ని సపోజ్ మన ఐదు పార్క్ ఉంది ఆ పార్కు చూసేందుకు కూడా మామూలుగా డస్టీగా ఉంటుంది పెద్ద స్పెషల్గా ఏముంది ఇదే పార్క్ని ఆ కెమెరా మ్యాన్ చాలా బాగా తీసి సపరేట్గా తీసి బాగా ఫోటో తీసి టీవీలో వీడియో చూపించాడు దీన్ని గుర్తుపట్టడం ఏది మన పార్టీ అన్న డౌట్ అంత అద్భుతంగా డెవలప్ ఈ ఈ సినిమా హీరోలు హీరోయిన్లు మీరు మామూలుగా అవుట్ సైడ్ తీస్తే మొత్తం బుద్ధి సిద్ధంగా ఉంటారు కొంత ఆకర్షణీయంగా ఉంటుంది కానీ వాళ్ళకే ఆ మేకర్ వేసేసి ఆ కెమెరాలో చూడాలి కెమెరాలో వాళ్ళ కెమెరాలో తీస్తాం తీస్తే దానికి లేని ఒక శోభ ఆకర్షణ ఉచిత స్క్రీన్ చాలా ఆకర్షణీయంగా ఉంటాం బట్టి అంత బాగా దృఢంగా ఎక్స్పెక్ట్గా కనిపిస్తారు అందులో ఈ మధ్యన హై డెఫినెషన్ టీవీ అని టీవీ అంటారు అలాగే సినిమాలు కూడా డిజిటలైజ్ చేశారు అన్ని చోట్ల డిజిటల్ సినిమాలు ఉన్నాయో విన్నాను కాబట్టి ఈ రోజు సినిమాట కాబట్టి సో అంతకే డిజిటల్ సినిమాలు హై డెఫినేషన్లో ఉంటాయి అంటే చాలా చాలా దగ్గరగా ఆకర్షణీయంగా చాలా బాగా కనబడుతుంది ఇదంతా ఏం చెప్తున్నానంటే అంత దగ్గరగా అంత వ్యక్తిగా దృఢంగా ఆకర్షణీయంగా బలంగా కనబడుతున్నా ఇండియన్ ఏది లేదు ఒక ప్రకాశం తప్ప ప్రకాశం ఒక్కటే ఉంది ప్రకాశం అంటే కాంతి ఆ ప్రకాశించే తెర తప్ప ఇంకా ఏదీ కానీ మీరు సినిమా చూసేప్పుడు మీకు ప్రకాశించే తెర కనబడుతుందా లేక దాని మీద అనేక దృశ్యములు కనపడతాయి ఏం కనపడుతుందో అనేక ప్రకాశించే తెర కనపడదు కూడా ఇది ప్రారంభం ప్రకాశించే తెర దృశ్యములు రెండూ కనపడుతూ ఉంటాయి ఎవరైనా రెండూ కనపడుతున్నాయి కదా దాంట్లో ఏది సత్యమో తెలుసుకోమని చెప్పి మరి ఇండియాగా తెలుసుకోగలుగుతారు కానీ ఇక్కడ పరిస్థితి కాదు ప్రకాశించే తెర కనపడనే కనపడదు దృష్టాంతం మనము అదేవిధంగా మనకి పరమాత్మ పరబ్రహ్మ యొక్క అనుభవము కలుగనే కలుగదు కేవలము జగత్ అనుభవమే కలుగుతూ ఉంటుంది ఎంత దూరంగా ఉందో చూడండి అంటే ఏమవుతోంది ఉన్నది కనపడటం లేదు లేని చాలా గట్టిగా కనబడి బంధిస్తోంది ఇక అది రెండవది ఏమంటే ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే ఉన్నారు కదా మరి జీవుడు ఏడు జీవుడు పరబ్రహ్మ కంటే వేరుగా లేడు బ్రహ్మని ఎగ్రీత్యా జీవో బ్రహ్మైవ నాపర జీవుడు పరబ్రహ్మ గంట వేరుగా లేడు అంటే నేను పరబ్రహ్మ కంటే వేరుగా లేనే మరి అయితే నాకు అనుభవం ఎలా కలుగుతుంది నేను పరబ్రహ్మ కంటే భిన్నంగా అనుభవం కలుగుతుంది ఆయన కలుగుతుంది ఎవరి జగత్తు వాస్తవంగా లేకున్నా ఉన్నది జగత్తన్నట్టుగా కనపడతాం ఈశ్వరుడు కనపడుతున్నాను అనుభవానికి రావటం నేను ఈశ్వరుడు కంటే భిన్నుడు కాకుండా నేను ఈశ్వరుడు భిన్నంగా ఉండొచ్చు ఈశ్వరుడు ఎక్కడో రోజుగా ఉండొచ్చు నాకు అనుభవం నేను అంటాను అని మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏమిటంటే మాయా ఇదంతా మాట ఈ మాయా అనే వేదంలో వాడే ఇంద్రో మాయాభిర్పు రూపీయే అనే ఉద్వేదంలో మాత్రం ఇప్పుడు ఈ పృథివీ రూపంగా ఎవళ్ళు ఉన్నారు దేవుడే ఇంద్రహ అంటే దేవుడు పురాణ ఇంగు ఉంటారు పురాణ పురాణ ఇంగు ఆల్మోస్ట్ లైక్ మిలం పురాణ ఇంజన్ ఇంకెందుకనే ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో పౌరాణిక సినిమాల్లో ఇంద్రుడిగా రాజమాల వేసేవాడు మరి ఏం చెప్పమంటాడు సో ఇందు పురాణ ఇంద్రుడు అంటే అలా ఉంటాడు వైదిక ఇంద్రుడు అలా కాదు వైదిక ఇంద్రుడు అంటే దేవుడు ఇంద్రహ అంటే ఈశ్వరహా అర్థం సో ఆ వైదిక ఇంద్రుడు ఇంద్రహ ఆ పరమేశ్వర చిత్త ఆ పరమేశ్వరుడే ఈ పృథ్వీ రూపంగా ఉన్నాడు అగ్ని మరి అప్పులు అప్పులంటే నీళ్ళు గెలములు ఆ రూపంగా ఆయనే ఉన్నారు అగ్ని ఆయన వాయువు ఆ ఇంద్రులే ఆ ఈశ్వరుడే మరి ఆకాశము ఆ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఒకే ఈశ్వరుడు ఇన్ని వివిధ రూపాల్లో ఎలా వచ్చాడు మాయాభి మాయశ్వరంగా వచ్చింది అని తర్వాత ఈ మాయతి ఇంకో పేరు ఇంద్రజాల ఎందుకంటే ఇంద్రుడంటే దేవుడు దేవుడు ఇన్ని రూపాలుగా అంటే వారి నుంచి ఆ ఇంద్రుడంటే దేవుడు అనే అర్థంలో అంటే ఇంద్రుడు వేరు పన్న మల మల పన్నుతాడు మల పన్నేటంటే అక్కడ గంగలో ఉన్న కృష్ణ ఈ పక్షులు ఎదురితో ఉంటే ఆ గంగలకు ఆకర్షితమై అక్కడ వాళ్ళు చేయవటే వాళ్ళలోచిస్తుంది ఇంద్రజాల అదేవిధంగా ఆ సినిమా తెరబడ్ ఎవరోగో ఉన్నాయని ఉపతిస్తాం మనం జేబులో డబ్బులు ఉండి వాళ్ళు పోసి అవన్నీ తీసి తలపోటు కూడా వచ్చేస్తాం తలపోటు డబ్బు పోసి తలపోటు కొనుక్కోవడం అంటే లైవ్ ఉంటుంది ఈ జగత్ అనేది ఒక ఇంద్రజాలం అంటే మాయా ఇంకైతేనే అప్పుడప్పుడు ఈ ఇంద్రజాలం చేసిన వాళ్ళు ఉంటారు డాక్టర్ పిసి ఒక పెద్ద ఇంద్రజాలం ఆయన వచ్చిన తర్వాత మ్యాజిక్ షో అంటారు ఇంద్రజాలం అంటారు మ్యాజిక్ అంటే పీసీ సర్కార్ మ్యాజిక్ అని ప్రసిద్ధి వచ్చింది కానీ వాస్తవంలో ఈ మ్యాజిక్ ఈ బెంగాల్ది పాటించారు ఇంతకుముందు ప్రాచీన కాలంలో ఈ ఒరిస్సా సారీ కేరళలో ఉన్నాయి ఇంకేతనే మాంత్రికుడు ఉన్నవాడు మ్యాజిక్ మ్యాజిక్ షో అంటారు అంటే మలయాళ మాంత్రికుడు మలయాళ మంత్రితోనే మన కాశీ కింది కష్టంలోని వాటర్లోనూ మలయాళ మంత్రి సెంట్రల్ యొక్క భాష్యంలో కూడా కేరళాకి చెందిన మ్యాజిక్ని ఆయన డిస్క్రైబ్ చేశారు బాగుంది చాలా విస్తారంగా డిస్క్రైబ్ మ్యాజిక్ అని కేరళ ఈ మధ్యకాలంలో ఎక్కడో ఉన్నాను లోప్ మ్యాజిక్ ఒకప్పుడు ప్రాచీన కాలంలో ఉంది అది మధ్యలో లేకుండా అంటే ఆ విద్య మధ్య కూడా అక్కడ ఉన్నారు అదో అక్కడ ఏంటి వాడు పరిస్థితుంది అది విద్య దీంట్లో వాటర్ ఆఫ్ ఇండియా అని వాటర్ ఆఫ్ ఇండియా ఆ బిల్లు ఇంత పక్కన ఆ బిల్లు తీసి నీళ్ళు పోస్తాం చిన్న బిల్లు వంద లీటర్లు ఉంటుంది చిన్న పెద్ద బొకెట్ ముప్పై లీటర్ల బెట్లు ఐదు ఐదు నిమిషాలతోసారి ఈ తీసి ఈ వంద లీటర్ బిల్లు తీసి ఆ బెట్లోకి వస్తుంది మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత వచ్చి మళ్ళీ తీశాను ఈ షో అయ్యేపు ముప్పై లీటర్లు వీళ్ళు ఉంటే ఆ బజెట్లో దిన్ని చూస్తే డిఫరెంట్ ఉంది ఇలా తీయడం కోస్తాం మళ్ళీ అసలు ఇప్పుడు నేనే చేశాను అనుకోండి అతని నేను పెద్ద మ్యాజిక్ని అక్కడ బజెట్ పెట్టడం ముప్పై లీటర్లు బకెట్ పెట్టడం ఇది లేటర్ కదా ఇది తీస్తాను తీసేం చేస్తాను అనుకోండి మళ్ళీ శ్లోకంలో కొన్ని వాక్యాలు చెప్పి మళ్ళీ తీసినాను అందుకు మరి అదే మ్యాజిక ఉన్నాయి సో ఈ రకంగా లేనిది ఉన్నట్టుగా నిలబడ్డా ఉన్నది లేనట్టుగా నిలబడ్డా ఇది మ్యాజిక అంటే ఈ రోక్ నేత ఉంది ఆస్తుందంటే ఆ మెజీషియన్ వచ్చి ఓ తాడు తీస్తుంది తాను తీసి లైన్ ఎక్కి విసిద్ధం విసిద్ధితే ఈలోవ్వు అక్కడికే శబ్దాలు వస్తూ ఉంటాయి అదే బా పంకేస్తా పంపిస్తా అని ఛానం చేస్తూ శబ్దాలు వస్తాయి వస్తే నువ్వే పెట్టడానికి బొటీజ్ అంటాడు వేరికైనా నిలబడి కత్తి తీసి తీసి ఆ నోపెత్తుతాడు ఆ త్రాడు ఎక్కేస్తాడు ఎక్కేసి జర జర పాపు పైకి వెళ్తాడు వెళ్ళిపోయిన తర్వాత మనకు కనపడటం మానేస్తారు చాలా ఉన్నాయండి కనపడడం మానేస్తారు పై నుంచి కత్తి యుద్ధం చేస్తున్నట్టుగా సౌండ్స్ ఉంటాయి కానీ తన ప్రతియుద్ధం సౌండ్లు ఉంటాయి కదా పుట్లా జరిగేలా ఆ సౌండ్స్ వినపడితే ఈ లోపల రెండు చేతులు తెగి తిన్నవారు రెండు కాళ్ళు తెగి రక్తం పోతుంది ఈ లోపల కాల తెగింద ఎవరిది మన మ్యాజిక్ చూపిస్తున్న అంత అది దేవుడి చుట్టూ వెయ్యి ఉంది నిలబడి చూసుకున్నది చర్చలో అందుకుంది ఈ లోపల ఈ లోపల ఆడియన్స్ ఉంటే వస్తాడు అతనే ఇదో నేను ఇక్కడ ఉన్నాను అని వస్తుంది వీళ్ళందరూ తల తిప్పుతో నెలఫరెన్స్ ఉంటాను చచ్చిపోయారు వచ్చే వీళ్ళందరూ చాలా ఉత్కంఠ మనుషులై ఉంటారు సస్పెన్స్ అతన్ని చూసే పనికి తీరా ఇటు చేస్తే ఇక్కడ ఓప్పుడు నచ్చా ఉన్నది ఇది మ్యాడర్ ఈ జగత్త జగత్తు కోసం ఎంతో దైవీ శిష గు గుణమై మమ మాయా జగత్ ఈ జగత్తు ఇది ఒక మాయ ఈ శ్లోకం యొక్క విశేషం ఏంటంటే మాయ యొక్క తత్వాన్ని శ్లోకంలో శ్రీకృష్ణుని చెప్పినాడు మాయా అంటే అర్థం ఏంటి ఏది లేదో అది ఉన్నట్టుగా కనబడుగా అది మాయా ఉన్నది ఒకటి ఉంటుంది ఉన్నది కనపడదు లేనిది ఆ ఉన్నదాని మీద లేనిదిని ఉన్నట్టుగా కాదు వీరికి దృష్టాంతంగా రద్దు సర్పంచారు ఇప్పుడు చాడున్నది రాడ్ని చూసి వీడు పాము అంటే ఇప్పుడు వీరు చూసుకున్నదేమిటి రాడు వీడి కనబడింది ఏమిటి పాము ఉన్నది పాము ఉన్నదా లేని అంటే ఉన్నది రాడు కనపడదు లేని పాము కనబడుతుంది ఎలా కనబడిందండి దీని మీద మీరు కొన్నిసార్లు విచారం చేయండి ఎనిమిది బ్రహ్మసూత్రాల్లో పది రోజుల విచారణ పది రోజుల పాఠం చెప్పడం విచారణ మీరు ఎదుర దీని మీద ఒక్క ఐదు నిమిషాలు లేని పాము కనపడింది దీన్ని విచారణ చేయాలి అయితే తలం ఏం చేస్తారంటే పాము కనబడడం సరే కట్ కర్ర పట్టు వస్తారు దగ్గరకి వచ్చి కర్ర పెట్టుకుడితే ఆ పాము తెచ్చుకోకున్నారు వాళ్ళు ఎందుకంటే కర్రతో కొడితే తెచ్చిపోయి పాము కాదు ఇది నిత్యాంసత్వం ఇంకొకటి ఏం చేస్తున్నాడు నాగదేవత ఉపాసనో సర్పే జో ఏ చెప్పుడు చెవి మమ్మో అని వాళ్ళు నేను ఎప్పుడన్నా ఉండాలా మీకందరికీ ఉంది నేను గుర్తిస్తానని అభ్యర్థి మీరు చెప్పినా ఉండాలా ఆ సర్పవాడు ఎటువంటి సర్పం నాయా సర్పం నిత్యాసత్వ సర్ప సర్పలోభంలో ఏంటండి ఎవరు చెప్పారండి ఎక్కడి నుంచి పుట్టించారండి మీ సమాచారం వల్ల ఎందుకు అండి ఇంకా నుంచి అనుకోకపోవడం లేని లేని సర్పం గురించి ఉపాసన వల్ల ఉపాసనతో తాడుతూ స్టాం అవుతున్నప్పుడు ఆ సర్ప భయము ఉపాసన వల్ల పోతుందా కర్తతో కొడితే పోతుందా నాగేవతను ఇప్పుడు రాదు చూసి పాము ఉంటుంది మీరు కరెక్ట్ దగ్గర కొట్టేసి ఇంటికి వచ్చేసరికి పోండి పాము భయం ఉన్నట్టయింది ఉంటుంది లేకపోతే అయ్యో పావుంది పావు పడుతుంది కదా ఈ పాము భయం పడ్డారా నీకొచ్చి మీకు నాగదేవత ఉపాసనట్టుకోండి మీకు నాగభయం ఉన్నట్టయింది అంటే ఆ భయం మరింత దృఢం అవుతుందండి పాములు పాము ఉపాసన చేస్తే పాము భయం పావులు బాబు అవి మీ మీతో మాట్లాడిన వాళ్ళకి కూడా సంక్రమిస్తుంది మీకు గట్టిపడ్డవే కాకుండా అది పోవాలంటే ఎలా పోతుందో తెలుసునా దీపం వేసి అది పావేనా అసలు ఇక్కడ స్వామి నుంచి దీపం పట్టుకుంటా అని దీపం కొట్టుకు అప్పుడు అదే నవ్వుకుంటారు అదే తాగుగా బాగోదు నేను పావు అనుగ్రహం పడ్డాను హాహా అంటే భయం కాబట్టి సో ఇప్పుడు దీంట్లో విచారం చేయాల్సింది ఏంటంటే త్రాడు దగ్గర సర్పం ఎలా కనపడింది ఎలా కనపడింది మీరు విచారం ఎందుకు కనపడింది ఎలా కనపడింది చెప్పగలప ఎందుకు కనపడిందో ఎలా కనపడిందో చెప్పండి అన్నిటిలో చెప్పింది ఎందుకంటే త్రాడు త్రాడు పావును పోలి ఉంది అని మీరు చెప్పాలి పావునే ఎందుకు ఉంది మాల కూడా పోలి ఉంది ఒక కట్టెని కూడా పోని ఉంటుంది అక్కడ భూ ఛద్రం ఆ ఛద్రమును పోని ఉంటుంది అనేక రకాలుగా భ్రమపడే అవకాశం అని వీడు పాము అనేది ఈ పాము వీడు గుర్తు చేసుకున్న పామ లేక ఎదురుగా చూసిన పామ తెలియక ఎదురుగా చూసిన పాము గుర్తు చేసుకున్న పాము కాదు గుర్తు చేసుకున్న పాము అయితే భయపడ్డారు ఎవరో నేను అప్పుడు ఆ అక్కడ ఎక్కడో పాము విషయాను భయపడలేదు ఇది చూసిన పాము కాబట్టి స్మృతి నుంచి వచ్చిన పామును కూడా చెప్పడానికి దీన్ని అనుకంగా చెప్పడానికి వీరి దాని చెప్పిన దానికి ఒక మాట ఉంది అదేమిటంటే ఇది మాయరని మాయల్ని బాగుంది అంట మాయా ఈ సినిమా కూడా మాయా సినిమా తెరమేగా కనపడే దృశ్యాలన్నీ కూడా అనేది మాయ ఇంగ్లీష్లో ఒక ఆధారంలో ఆర్ధర హైద్యో ఒక మంచి చాలా బాపులో ఆధార ఆయన ఈ సినిమా మీద ఒక సింహం నవరా దానికి డ్రీమ్ మర్చండ్స్ అంటే సినిమా నిర్మాతలు వాళ్ళు వాళ్ళు మనకు అందజేసేటువంటి ప్రోడక్ట్ ఏమిటి మర్చండ్ డైర్స్ ఏ సామాను మనకు వాడు అమ్ముతున్నాడు కదా మన డబ్బులు తీసుకుని మనకి ఇస్తున్నాడు ఏమి తీసుకున్నాడు మన డబ్బు తీసుకున్నా మనకి అంటే స్వప్నము అంటే ఆ సినిమా పరమే మనకి కనపడేది అంత కదా స్వప్నము వంటిది స్వప్న విషయములను మనకి మనం సరఫరా చేసి దాన్ని డబ్బు డ్రీన్ వచ్చేస్తుంటారు అంటే సినిమా తెర మీద ఎంత కనపడతాయి అదంతా కూడా స్వప్నము వంటిది స్వప్నంలో మీకు ఎన్నెన్నెన్నో కనపడతాయి మరి సత్యం కాకుండా ఎలా కనపడుతున్నాయి అంటే మార్గం మార్గం సినిమా తెర మీద మీకు ప్రాణము ఉన్న పదార్థము కనపడు ప్రాణము ప్రాణులు కొంటారు ప్రాణము లేనివి కనుక ఈ ప్రాణము ఉన్న ప్రాణులు చాలా తెలివితేటర్లతో మాట్లాడుతున్నట్టు డ్యాన్స్ లో ఉంచబడుతుంది ఆ తెలివితేటలు సర్వభం వాళ్ళు చేసే డ్యాన్స్లు పవిక్లు రజోగుణం అక్కడ ఉన్నటువంటి పర్వతాలు నదులు కనపడతాయి కదా అది తమోగుణం మూడు గుణాలు సినిమాచరమే కదా ఇప్పుడు ఈ ప్రకాశం ఏ ప్రకాశంలో ఈ మూడు గుణాలు కనపడుతున్నాయో ఆ మూడు గుణాలు కూడా ఆ ప్రకాశము ఆ మూడు గుణాలకు అతీతంగా ఉంటాయి మీకు జగత్తులో తెలివిధనం అంటే ఆర్డర్ నియతి ఎనర్జీ శక్తి పదార్థం మూడు గంటలు సినిమాలో కూడా మూడు గంట కాబట్టి జగత్తులో సప్రదస్యమ గుణాలు ఉంటుందిగానే సినిమాలో కూడా సప్రదస్సం గుణాలు ఉంటాయి మన జీవితంలో కూడా సప్రదస్యమ గుణాలు ఉంటాయి సినిమా ఆరంభమవుతుంది అంతమవుతుంది యథార్థంగా లేదు మన జీవితం కూడా ఆరంభమవుతుంది అంతమవుతుంది యథార్థంగా లేదంటే లెక్క ఉన్నతనిపిస్తుందట లేనట్టే లెక్క ఈ జగత్తు కూడా ఉన్నట్టు కనబడితే కానీ యథార్థము కాదు సపత్మకమైన మాయాశక్తి వల్ల ఈ జగత్తు ఉన్నట్టుగా కనబడుతోంది కానీ ఇది వాస్తవంగా ఉన్నది కాదు ఈ శ్లోకంలో ఈ మాయ దేని ఆశ్రయించుకుని ఉన్నది దీని రూపమేట్టిది ఈ మాయని మనం అతిక్రమించే ఉపాయమేది అనే మూడు విషయాలు ఈ శ్లోకంలో చెప్పకుండా దైవి ఈ మాయ దైవి దేవులకు చెందినది అంటే పరమేశ్వరులకు చెందినది గుణమయ్యి గుణము సత్ప్రదేశ్వరమేశ్వరముగా కదవి మమ్మ దీన్ని ధరించే ఉపాయము రెండో సగభాగంలో మామే ప్రపంచంతో మనం ఎవరైతే శరణు వేపుతారో వాళ్ళు మాత్రమే మాయను ధరించగలుగుతారు అని చెప్పగలిగి ఉన్నది ఒక్క పరమాత్మయే అయితే పరమాత్మ కంటే భిన్నంగా జగత్తు ఉన్నట్లు కనబడుతారు ఉన్నది పరమాత్మయే అయినప్పుడు పరమాత్మ కంటే భిన్నంగా జీవుడు ఉన్నట్టు కనబడుతా దేని వలము మానవు సో అది మాయ మన జీవితంలో ఏది సత్యమో అది అసత్యంగాను ఏది అసత్యమో అది సత్యంగాను మనకి వ్యామోహం కలుగుతూ ఉంటుంది మోహితం నాభిజానా మోహమును పొందుతున్నా ఈ మానవుడు తెలుసుకోలేకపోతున్నాను ఈ మోహము మనకు దేని వల్ల కలుగుతుంది మాయ వల్ల కనబడతాం కలుగుతాం ఇప్పుడు ఇది ఎలాగంటే పది కుండలలో నీటి పోసి ఎండలో పెట్టారు అనుకోండి సూర్యుగా అందరూ పెట్టారు అనుకోండి మీకు పది సూజీలు ఉన్నట్టుగా కనబడుతుంది కాబట్టి వాస్తవంగా అక్కడ పది సూజీలు లేనే కానీ ఉన్నట్టుగా కనబడుతుంది దీన్ని మీకు యాప్ ఆలోచించాల్సి ఉంటుంది ఎన్ని కోట్స్థాపన ఉంటుంది మీరు అర్థం ముందు నిలబడతాం ప్రతి ఒక్కరూ తెస్తూ ఉంటారు అర్థం ముందు నిలబడ వాళ్ళు కూడా నడుతారు సో మామూలుగా అర్థం చూడగానే నమ్మడం అన్నది మనుషు ప్రకృతి మనిషిది సో అద్దం ఉండేది చూసినప్పుడు అద్దంలో ఏముంది ప్రతిబింబ ఉంది ఎక్కడి నుంచి వచ్చింది నా ప్రత్యం కాదు ప్రతిబింబం అంటే ఏంటి అది ఏంటండి అది ఎలా తయారై నా అద్దం అంటే ఏదో గ్లా గ్లాసు గాజుతో తయారైంది ఈ ప్రతిబింబం ఎందుకో మధ్య మాంసాలతో తయారు అద్దంలో ఎక్కడ తర్వాత మీరు వెనక్కి నడిస్తే ఆ ప్రతిబింబం కూడా వెనక్కి నడుస్తుంది అది ఎలా ఎక్కడికి నడిచింది వెనక్కి అటువైపుకి వెళ్ళి వెరిఫై చేద్దా గోడలలోకి నడిచిందా ఎక్కడికి నడిచింది ఈ అద్దానికి వెళ్ళకుండా చెక్కలోంచి ఆ గోడలోంచి అలాగే ఎక్కడికి నడిచింది ప్రతిబింబం ఇంకో మాటలు కలుగుతున్నాయి అద్దంలో ప్రతిబింబం అనేది అసలు ఏదైనా ఒకటి ఉందా ఉంటే అద్దంలో ప్రతిబింబం అనేది ఏదైనా ఒకటి అది ఏంటి ఈ కథ విన్నారా ఇది కొంచెం స్వామి కథ ఒక ఆయన స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చూపించమని లోపల నుంచి పెట్టి నాకు ఆకలేసుకోండి ఇంకా స్నానం చేస్తున్నాం ఇంట్లో చూసుకుంటాం బ్రేక్ఫాస్ట్ చూపించమని పొడి చేస్తాను స్నానం చేసే రెండం లేదు స్నానం చేసి డ్రస్ పంచాయ కట్టుకుని బై మిస్టేక్ ఆ జీరువా ట్రోస్ట్ చేస్తుండగా అద్దం ఉండదు న్యూగెట్ అద్దం ఆ అద్దంలో తన ప్రతిని మాలు చూసి ఈయన ఏమన్నా ఇంటే వస్తలే బ్రేక్ఫాస్ట్ ఇద్దరికి వచ్చి నేను అంటే వచ్చి చూస్తాను ఇంకొకటి ఇద్దరికి వదిలించాను అంటే ఆవిడ ఇద్దరి వద్ద ఉంటాను ఏంటండి మీకేంటి ఇంకెట్లా ఉన్నానా ఇక ఎవరు వచ్చారు ఏదో నన్ను ఉన్నా రెండో ఎవరో అని ఆశ ఆ వస్తే ఈయన అర్థంలో ఉన్న ప్రతి ఇద్దరికి వదిలించుతాడు ఆమె ఒడి వచ్చి మీరు ఎప్పుడూ ఇలాగే తెలివి తప్ప నేను అక్కడి నుంచోటో వెళ్తున్నాను మీకు తెలియచేట్లు ఏమీ లేదు జరగటాయని ముగ్గురుకు వర్తించాలి కదా అని ఇప్పుడు ఇది కొద్ది సాంఘిక అర్థం ఆయన ఇంకా చాలా జబటికే చెప్తారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఆలోచించాల్సి మీకు ఒకే హోంవర్క్ ఇస్తున్నాను మీరు ఆలోచించాలి ఎందుకంటే అద్దంలో కనబడే ప్రతిబింబం ఏంటి అది అది దాని రూపం ఏమిటి అది దేంతో తయారైంది ఇదైతే తెలుస్తుంది మధ్యాహ్న మాంసం ఎముకలతో తయారైంది అది ఎలా తయారైంది దేంతో తయారైంది ఎక్కడుంది ఎక్కడున్న అర్థంలో ఆ సన్ఫ్లేషన్ ఏది కూడా లోపలికి చిచ్చుకుపోయి ఉందా వెదకాలుందా మనం ఏదైనా ఉంటే అర్థాన్ని పడలు కొట్టం కోసం ఏదో రకంగా తీయగలుగుతామా కొన్ని మొత్తం అంతా కాకపోయినా ముక్క అయినా తీయగలుగుతామా ఏమైనా ఆలోచిస్తున్నారో మీరు అందుకున్నారు ఏమడిగిన ప్రస్తుతం ఏమైనా ఆలోచన చేస్తున్నారా అవును వాస్తవంలో అర్థంలో ఏమీ లేదు ఏమీ లేదు అతను అర్థంలో ఉన్నట్టుగా అంత ఉన్నట్టుగా కనుక దీన్ని ఒకే ఒక వాక్యంలో దీన్ని వ్యాఖ్యానం చేసేసి దండం పెట్టుకున్నప్పుడు నేను చేయగలిగింది నాకున్న అనుభంలో నేను ఒక్క వాక్యం చెప్పడం ఉండాలి దీన్ని ఏమిటంటే ఇంద్రియములు మనస్సు కలిసి చేసిన ఒక ఊహకు అందని వర్ణించిన శక్త్యముగా నేను మాయ తప్ప మరియు కావచ్చు ఇట్స్ ఎ హ్యూ డి ఫ్రెండ్ సినిమా తెలియదు హీరో హీరోయిన్ డ్యాన్స్ ఉంటారు సినిమా చదివారు ఆ హీరో మీద ప్రేమతో మీరు వెళ్ళి పరిగేసిన వెళ్ళి పట్టుకున్నారనుకోండి మీ చేతికి ఏదో వస్తుంది హీరో వస్తారా ఏమి వస్తుంది చేతి హీరోయిన్ వెళ్ళి పట్టేసుకున్నారనుకోండి మీ చేతికి ఎవరు వస్తారు హీరోయిన్ వస్తుందా ఏమొస్తుంది అసలు సినిమా కర్రై హీరోని మీరు ఎలా చూశారు వాట్ ఈజ్ ది మెకానిజం ఆఫ్ దాట్ సీ హీరోని హీరోయిన్ని ఆ కథల్ని శృంగార రసాన్ని లేకపోతే మరో రసాన్ని మరో వసాన్ని తీసుకున్నారు అశ్వ విషకున్నారు వాటి మెక్క నిజం ఎప్పుడన్నా ఆలోచన చేస్తారా ఇంకే గతాలు పెట్టుకో సినిమా చూసారు వాళ్ళు మీరు సినిమా చూసి వచ్చారా ఇది ఆలోచిత ముందు ఇది సినిమా మీద ఒక పెద్ద హీరోయిన్ చూపిస్తారు నేను ఎడిపోయితే ప్రగాయటంతో పట్టిస్తున్నాను నా చేతికి వస్తున్నా ఏ వస్తుంది నా చేతి ఆలోచన చేయాలి వస్తుంది ఎలాగే అసలు అక్కడ ఏమీ లేదు అక్కడ మరి ఎలా కనబడుతున్నా ఎవన్నీ ఏమీ లేదు ఎందుకు కనబడుతున్నా ఎలా కనబడుతున్నారు ఆలోచించుద్ధిమంతులు పెద్దలు ఇంకొక హోమ నేను నిద్రపోతున్నాను ఈ లోపల స్వప్నం స్వప్నంలో మధ్య వయస్సు కూడా కనపడతాడు మధ్య వయస్సు అంతా నలభై ఏళ్ళ మనిషి కనపడతాడు ఆ నలభై ఏళ్ళ మనిషి వయస్సు ఎలా ఉన్నా కనపడతాడు నలభై ఏళ్ళ వయస్సు ఉన్న వాళ్ళ కనపడతాడు కానీ వాడు అసలు వయస్సు ఎంత ఒక క్షణం అప్పుడే కదా స్వప్నం ప్రారంభం అసలు వయస్సు అతని ముందు లేడు క్షణం ముందు వేడు ఆ క్షణంలో నలభై ఏళ్ళ వయస్సు వస్తుంది వీడు ఐదు నిమిషాల స్వప్నంలో ముప్పై ఏళ్ళ జీవితం వస్తుంది ఐదు నిమిషాల స్వప్నం ఒకరికి స్వప్నం వచ్చింది దాంట్లో ఆ స్వప్నంలో వీళ్ళు మద్దతు చేశారు శత్రువు ఇంకో శత్రువు ఉన్నాడు వాళ్ళు మద్దతు చేశారు తప్పించుకున్న విషయం పోలీసులు ప్రతిష్టం నేను బయట చేశారు పదిహేను సెక్షన్ ఇచ్చింటాయి పదిహేను సెక్షన్లు బయటకు ఇది ఒకరు తెలియవచ్చు ఎంతసేపు స్వప్నం అంటే మనం పదివేలు మీకు తెలియదు ఇది ఎలా కనపడుతుంది ఎందుకు కనపడుతోంది అసలు ఆ కనపడుతున్న ఆ స్వప్నం యొక్క వాస్తవిక రూపమేమి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది మీరు ఆలోచించదంతా దీనికంతది మాయా ఈ మాయా గుణమయ ఈ గుణాత్మకము ఎందుకంటే నేను స్వప్నం చూసిన జగత్తు చూసిన సినిమా చూసిన ఈ దృష్టాంతాలు కదా స్వప్నము సినిమా దృష్టాంతం జగత్తు దర్శాంత ఈ మూడింటిలో కూడా అటు వృష్టాంతంలో కానీ అటు దాక్షాంతికంలో కానీ సత్ప్రదస్తమోగడము యొక్క సమావేశం మీకు కనబడుతూ ఉంటుంది ఎందుకంటే ఆ సినిమాలో తెలివైన వాళ్ళు ఉంటారు తెలివైన చేస్తూ ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు తర్వాత ఇల్లు వాజ్ఞలే కూడా లేని గడపదార్థాలు కూడా అదే సత్ప్రద్యష్టమోకూడము అంటే జ్ఞానము యొక్క తెలివి ఎనర్జీ శక్తి ద్రవ్యములు మూడు కూడా కనపడుతూ ఉంటాయి జగత్తులో ఉంటే సినింహలో ఉంటే స్వప్నలో ఉంటాయి అందుకోసము గుణమలి విధి గుణ దైవీహ్యేష గుణమీ అద్వయ పరమాత్మ యొక్క రెండవదాని రెండవది లేదు కానీ రెండవది ఉన్నట్లుగా కల్పించేటువంటి ఏ శక్తి మా శక్తికే మాయా అని చెప్పారు తర్వాత ఈశ్వరుడు జగత్తును సృష్టించాడు అంటారు ఇప్పుడు మీరు సినిమా పెడతారు మీకు సినిమా తన మీద ఒక పెద్ద జగత్తును చూపిస్తారు ఇప్పుడు అక్కడ జగత్తుని సృష్టించి చూపిస్తారా లేకపోతే జగత్తు కనబడి చేస్తారా ఏం చేస్తారని జగత్తు కనబడి ఇట్లా చేస్తారు సృష్టిని కదా ఏమో స్వప్నం చూశారు స్వప్నంలో పర్వతాన్ని కనపడింది వీడు మంచమే పడుకుని ఉన్నాడు స్వప్నం లోపల చూస్తారు ఒక నాడిలో స్వప్నాన్ని చూస్తారు దాంట్లో పర్వతం చూస్తారు ఇప్పుడు ఆ పర్వతము సృష్టింపబడ్డ పర్వతం అయితే వీడి దేహము ఆ కూడా విరిగిపోతాయి పై ఫ్లోర్లో ఉంటే ఆ ఫ్లోర్ కూడా విరిగిపోతాయి కాబట్టి అక్కడ సృష్టింపబడ్డ పర్వతం కాదు కానబడే పర్వతం సృష్టించిన పర్వతం ఏం కాదు ఇప్పుడు సినిమా సినిమా చూస్తాం అక్కడేమో మంటలు వస్తాయి పెద్ద పెద్ద మంటలు వస్తా ఉంటాయి సినిమా తెర మీద ఆ తెర అంటుకుంటుందా అంటుకోదు కాబట్టి అక్కడ మంటలను సృష్టించేవో అనుకుంటారా లేక మంటలు కనపడి ఇట్లా అని చెప్తారా కనబడిట్లు చేశారు లేని మంటలని కనబడి చేశారు ఎదే అంటే మీ విన్నాగా మ్యాజిక్ షో సినిమా తన మీద వర్షం పడుతుంది ఆ సినిమా తరం కలిసిపోతుందా తెలిసిపోతుంది ఎందుకంటే అక్కడ వర్షాన్ని సృష్టించలేదు వర్షాన్ని సృష్టిస్తే తెలిసిపోతుంది తేడా తెలిసిపోయి అక్కడ నీళ్ళన్ని దమై మన మీద కొనవచ్చు మనం ఆ కంగి లేదు వ్యాపారం చేస్తుంది కాబట్టి అక్కడ వీళ్ళని సృష్టించలేదు కనపడి ఇట్లే అలాగే భగవంతుడు జగత్తుని సృష్టించేడా కనపడేట్లే చేసేదా మీరు స్వప్నం చూస్తు దేవుడు స్వప్నంలో సృష్టికర్త మీరే మీరు స్వప్నం చూస్తున్నారు స్వప్నంలో మీరు జగత్తుని సృష్టించారా కనపడిట్లే చేశారా కనపడిట్లే చేశారు మరి సృష్టించడం అనే మాట ఉంది కదా ఆ బాధకు అర్థం అనేది ఎక్కడైనా కూడా సృష్టించడం అన్న మాటకు అర్థం ఏంటి కనపడునట్టు చేసిన అర్థం ఎందుకంటే అక్కడ కనపడమే కానీ ఉన్నది పరంపరం లేదు ఉన్నది ప్రకాశించే ధర తప్పింకేమైన సినిమాలో మరి నిద్రపోయినప్పుడు స్వప్నంలో ఎవరున్నారు చైతన్య స్వరూపుడైన మీరు మాత్రమే ఉండాలి సార్ రోజు లేనే లేదా కానీ ఇంతటి విశాల ప్రపంచమంతా ఉన్నట్టుగా మీకు స్వప్నం వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సృష్టించడం అంటే కొత్తగా లేనిదాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారని మాత్రం అర్థం కాదు సృష్టించడం అంటే లేనిదాన్ని ఉన్నట్లు కనబడు కనబడిట్లా చేయ కాబట్టి ఇప్పుడు చెప్పండి జగత్తు ఉన్నది అనాలా కనబడుతోంది అనాల కనబడుతోంది అంటే దీని చేతగా ఉంటుంది ఉన్నది అంటే అది తక్కువ అర్థం అది దానివల్ల భ్రమ కలుగుతుంది కాబట్టి జగత్తు ఉన్నది కాస్త అనబడితే దేనికి ప్రాక్టికల్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడే మనం మనకి దుఃఖం కలిగిందనుకోండి దుఃఖము బెంగ భయము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి శ్శానం ఏదో ఒకటి చూసి గంగ అప్పుడు మీరేం అర్థం చేసుకోవాలి ఈ సినిమా వంటిది ఇక్కడ కనపడిదే కాదు ఉన్నది ఏమీ లేదు ఇదంతా కనపడి ఇట్లా చేసే ఆ చైతన్యం ఏదైతే కలదో ఆ నాలెడ్జ్ జ్ఞానం ఏదైతే అది మాత్రమే ఉన్నది ఆ నాలెడ్జ్లో ఇవన్నీ కనబడుతున్నాయి ఆ కనబడుతున్న వాటిని మీరు ఏమి చేయొక్కలేదు చేయిచేయలేదు ఏం చేయొక్కలేదు అవలా కనబడుతున్నాయి వాటిని ఆ విధంగా ప్రకాశింపజేసుకున్నటువంటి ఆత్మ చైతన్యము ఆకాశం వచ్చి చైతన్యంలో ఈ దృశ్యాలనే కనపడుతున్నాయి ఈ దృశ్యము మనబడివే కానీ విన్నది కావాలి అని మీకు మీ మనస్సు తెలుసు దైవీ శిష గు గుణమై మమ ఈ మాయా రోజు దీనిని మనము అధిగమించాల్సి ఉంటుంది దీని నుంచి బయటపడాల్సి ఉంటుంది బయటపడడానికి అంత తేలిక కాదు కానీ మనం తప్పనిసరిగా బయటపడాల్సింది తేలిక కాదు ఇప్పుడు వంట ఉంటుంది తినడం తేలిక తేలిక ఏం కాదు స్నానం చేసి బియ్యం కోసి ఎసర పెట్టి ఆ కూర ఉండి తర్వాత పులుసు ఉండి ఇది పచ్చడి చేసి ఉడియాలు చేసి ఇంత చేస్తే అది తయారవుతుంది గేనారు రోడ్డు గంటలకు వస్తుంది దానికి ఇంత అరేంజ్మెంట్లు జనంత వ్యవస్థ అదేంటి తేలికాదు తేలిక ఏం కాదు తేలిక కాదు కదా అని మానేస్తామానం తేలిక కాలేదు వాళ్ళే ఉండదు దురచే కష్టమేలా కూడా ఏదో పిల్లలు వీటిలో తెలుసుకోవడమే తెలుసుకోవడమే కష్టమే తెలుసుకోవడము భావన చేయటము మనలు చేయటం స్మరించటం దాన్ని హృదయానికి హత్తుకునేట్లా చేసుకోవటం అదే మీరు ఆ పని చేయాలంటే ఎన్నో కండిషన్ ఏంటంటే ఆ కండిషను మీకు ఓపెన్ మైండ్ ఉందా ఓపెన్ మైండ్ ఉందా మీరు అలా అంటారని నా అభిప్రాయం కాదు ఓపెన్ ఉండాలని చెప్పడం కోసం చెప్పిన లేదంటే ఇదంతా ఏం ఎదురు కలిగితనో లేదా ఆదిత్య జీవితంలో అయితే ఎదుట ఇలా ఉంది గీతనో ఇదంతా కూడా నిత్యం కలిగితండి ఏమో మీరు ఇలాగంటే నెగిటివ్ పెట్టుకుని అబ్జెక్షన్ ఒకటి మనసులో పెట్టుకుని పైకి ఇంకే మొహమాటానికి మీరు పైన చెప్పకపోయినా అటువంటి అబ్జెక్షన్ ఒకటి మనసులో పెట్టుకుని నేను ఉండాలనుకోండి అప్పుడు మీకు ఈ తత్వము తెలియకుండా అయిపోతున్నాయి దీంతో నా నేను చెప్పామని కాదు ఆ శాస్త్రం అంటే చాలా ఓపెన్గా అనిపోకుండా అన్నాడు ఇదంతా కనపడితే కానీ సినిమా లాంటిదన్నాడు స్వప్నం లాంటిది అంటున్నాడు దీర్ఘ స్వప్నము వంటిది పొడవాటి సినిమా వంటిది అంటున్నాడు ఇది యథాథమా అని మీ జీవితాన్ని మీరు పరిశీలించారు మీకు కలిగిన దుఃఖం కలిగింది లాస్ట్ మైత్ దుఃఖం కలిగింది ఇప్పుడు మీరు బాగా గట్టిగా ఇబ్బంది పెట్టుకున్న దుఃఖం ఒకటి మీరు స్మరణకు తెచ్చుకోండి లాస్ట్ మైంట్ కలిగిందో లాస్ట్ ఇయర్ కలిగిందో దుఃఖం స్మరణకు తెచ్చుకోవాలి అది ఎలా ఆ దుఃఖం పోయింది ఆ కలిగినప్పుడు ఎలా అనిపించింది జీవితాన్ని కురిపివేసేటట్టుగా అనిపించింది కానీ దేలా పిలిపిస్తే అండి పోయింది ఇది ఎలా ఉందంటే ఒక హారర్ మూవీ భయం వేసే సినిమాలు ఉంటాయి ఆ సినిమా చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఎంత భయం వేసేస్తుంది అండ్ వీస్ సాల్ బా అని సినిమా ఉంది ఆ జీతం ట్రిప్లో వెళ్తూ ఉంటే నీ గుండె ఎంత భయంగా పుట్టిస్తుంది మీకు గుర్తింపు నా చిన్నప్పుడు సమాచారం ఎంత భయం తర్వాత సినిమా అయిన తర్వాత ఈ ఎన్నీ మేము ఇంత పీయూసీలో పరీక్షిస్తున్నాం త్రీ యూనివర్సిటీ కోర్స్ ఆ పరీక్ష అప్పట్లో అలా ఉంది ఆ పరీక్షకి పరీక్ష లహించలేదు కానీ రిజల్ట్స్ వచ్చాయి నాకు నేనేమో పల్లెటూరులో ఉన్నాను ఈ పేపర్ ఆ పేపర్లో వచ్చి ఈ పేపరు పక్కనే ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక నగర్ ఒక టౌన్లో ఉంటాయి కొత్త అనే ఊళ్ళో ఉంటాను ఇప్పుడు ఒక సైకి అద్దీ తీసుకుంది ఇద్దరం బయలుదేరడం సరిపోయి ఆ సైతం తొక్కుతున్నంతసేపు నాకు దుతికి దిటికి భయం జరిగింది సరే చూసాం ఏదో క్యాసం ఇంటికి వచ్చేది ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఆ భయం ఏమైంది ఆ హర్షం ఏమైంది ఎందుకు కూడా నిత్యం అలా కనపడి సినిమా తీరం ఎంతో పెట్టిన తనుకుడు పోయి ఒక స్వప్నము వంటికి అలాగే అలా ప్రిపేర్ అయ్యాయి కదండి అక్కడ ఆ పాఠంలో ఆ శ్లోకంలో అలా ఉన్నదే మా చెప్తున్నదే ఇది ఎంతవరకు వాస్తవము అని మీరు పరిశీలన ఇరవై నాలుగు గంటలు మేము దీని మీద మనలము విధ్యాసంగా చేసి రేపు రావాలి అది హోమా ఓం పూర్ణిమ పూర్ణముదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశ్వ పూర్ణమా రాయ పూర్ణమైవాశిష్యతే ఓం శాంతి